దూర్వాసుడు ఉన్న కోపం దూర్వాసుడికి ఆటంకం కాదు కృష్ణుడు సూర్యునికు ఇతడు వైవశ్వత మనువుకు ఇతను ఇష్వాకు ఇతని ద్వారా విచ్చుకునికి ఇట్లు రాజులకు రాజస్సులకు ఈ యోగము చెప్పారు తెలుసుకున్నా అక్కడ ఆధ్యాత్మికాన్ని కూడా ఒక రాజే కాపాడి ప్రజలకి పంచిపెట్టేటువంటి కాలం అది ఇలా చాలా కాలం గతించింది అది గురు పరంపరగా ఈ జ్ఞానం అనేది మనకు అందాలి మధ్యలో గ్యాప్ వచ్చింది ఒక చోట అంతరించిపోయింది ఒక వంశంలో పుత్రులు లేకపోతే ఆ వంశం అక్కడికి ఆగిపోయినట్లుగా ఈ జ్ఞానపుత్రులు ఎవరైతే ఆ స్థాయికి రాక ఆ పరంపర కానీ ఏదో కారణంతో ఆగిపోతే అక్కడ కృష్ణుడు సూర్యుడికి చెప్పినటువంటి ఈ ముక్తి మార్గంగా ఉన్నటువంటి బోధ పరంపరగా వచ్చేసరికి కొంతకాలానికి మరుగునబడింది అంతరించింది యథాతథంగా ఉన్నది కాస్త కొంచెం కల్తీ అయింది సరైనటువంటి బోధ లేకుండా అలా పోయినప్పుడు ఎప్పుడెప్పుడు అలా పోతుందో కొంతమంది యోగులు ప్రవక్తలు కారణజన్మలుగా వచ్చి దాన్ని మళ్ళీ లైన్లో గాడిలో పెట్టేటువంటి సంప్రదాయం ఉన్నది అట్లా సరైన ప్రవక్తలు కూడా లేకపోతే ఈ యోగ మార్గం నశించింది ఈ ధర్మము అనబడి యోగ మార్గము ధర్మము అనబడే యోగ మార్గము ఎప్పుడు అణిగిపోయి దుష్కృతములు ఎప్పుడు పెరుగునో అప్పుడు నేను ఉద్భవించి యోగ మార్గమును ఉద్ధరించును అని కృష్ణుడు చెప్పాడు కృష్ణుడు ఎప్పుడు ధర్మానికి గ్లాని ఏర్పడడం అధర్మానికి గ్లాని ధర్మానికి గ్లాని ఏర్పడినప్పుడు ఆ ధర్మాన్ని తిరిగి ప్రతిష్ఠేసరికి అప్పుడప్పుడు యుగ యుగాలు నేను సంభవిస్తూ ఉంటాను అని సంభవించడం అంటే శరీరం ధరించి వస్తాడని పుడతాను అంటేనేమో అవైద్య కారణంగా ప్రారంభం అనుభవించడానికి పుట్టేవాళ్ళు వాళ్ళని సంభవుడు అనరు సంభవిస్తారు అవతారుడే సంభవిస్తారు వాళ్ళు అవతరించాలి శరీరం ధరించాలి భావన చేస్తారు ఆ భావనే సంభావనగా వాళ్ళు శరీరం ధరించి వస్తారు ధర్మం అనగా యోగం అని దృఢీగా ఉండి చీయతే ఇది క్షేత్ర ఇక్కడి నుంచి మనం ఆకుదాము ఇక్కడ ధర్మం గురించి చెప్పుకొచ్చాం ఇక్కడ ఈ ధర్మం అనేక ధర్మాలు వ్యక్తిగత ధర్మాలు దాంట్లో భాగంగా పాత్రల కురుపాండవ యుద్ధం బయటకు జరిగిన యుద్ధం కాకుండా ప్రతి పాత్ర యొక్క బ్యాక్గ్రౌండ్ ధర్మం ఎందుకు జరిగింది అనేది చెప్పాం ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని వస్తుంది భాగంగా ధర్మం అంటే ఏంటంటే ఈరోజు చెప్పడం జరిగింది క్షేత్రం అంటే ఏమిటి ధర్మక్షేత్రం అంటే ఏంటి మళ్ళీ కురుక్షేత్రం అంటే ఏంటి ధర్మక్షేత్రానికి కురుక్షేత్రానికి అర్థంలో ఏం తేడా ఉంది అనే దాన్ని మనం రేపు చెప్పుకుందాం ఓ ూర్ణమిదం పూర్ణత్ పూర్ణముదే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమివశిషత్ శాంతి శాంతి శాంతి <laughs>